మనం వివేకానంద స్వామి మనల్ని ఏమన్నాడంటే వీళ్ళు స్పిరిచువల్ బేబ్స్ వీళ్ళు పిల్లల లాగా మిగిలిపోయారు సొంగకార్చుకునే పిల్లలాగా మిగిలిపోయారు తస్సారి ఒక్కడు ఎదిగిన పాపాలు పోలేదని ఆయన వాపోయించారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదట ఓ దేవుడిని విగ్రహం పెట్టి పూజ అనేది ఆయన వివేకానంద స్వామి దానికి ఒక పేరు ది ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు అది ప్రిలిమినరీ స్టేజ్ మెడిటేషన్ అనే టాపిక్ మీద మాట్లాడుతూ వర్షపింగ్ గాడ్ ఇన్ ఎయిన్ ఇన్ ఎన్ ఐడల్ ఈజ్ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ కాబట్టి మనం ఆ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి బాగా పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్లిన స్టేజ్ ఎవరో తప్పుకుంటారా అలా వెళ్ళగా వెళ్ళగా ఏ స్టేజ్కి చేరుకుంటారో తెలిసిన ఆకాశం నుండి ఈశ్వరుణ్ణి దర్శించుకుంటారు ఈ చాలోద్యోపనిషత్తులో ఆకాశాన్ని గురించి ఆకాశోహపై నామరూపయో నిర్వహిత ఆకాశాదేవ సర్వాన్ని సముత్పించే అని అలా లభిస్తారు అక్కడ ఆకాశ శబ్దానికి అర్థం ఏమిటి అని బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక పెద్ద మేమాంస ఒక అధికరణం ఒక ఒక చాప్టర్ దాని పేరు ఆకాశాధికరణము అని కూడా అక్కడ సూత్రంలో ఏమైనా ఉంటుందంటే ఆకాశస్థల్లింద అని ఉంటుంది సూత్రం అంటే ఆకాశం ఏదైతే కలదో ఆకాశ శబ్దములతో అర్థము పరమాత్మ అంటే మీరు ఆకాశాన్ని ధ్యానిస్తూ ఉండగా కొన్ని మార్పులు వస్తాయి ఎలాంటి మార్పులు వస్తాయి ఒక రూలు ఉంది దేన్ని ధ్యానిస్తే అది అయిపోతాను ఒక రూలు ఉంది మీరు ఆకాశాన్ని ధ్యానించి ఆ రూల్ని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు మీరు ఆకాశాన్ని ధ్యానిస్తే ఆకాశాన్ని ఎలా ధ్యానించాలని అడగద్దు ఎందుకంటే నామరూపాలు ఏం లేవు కదా అని ఇంకా ఎలానే మాట లేవు మీరు ఆకాశాన్ని ధ్యానం చేస్తే మీ లోపల చైతన్యం మీ కాన్షియస్నెస్ అది ఆకాశము వలె అవుతుంది కాబట్టి మీరు కడుమూసుకుని కడుమూసుకోవడం మీషియల్గా అవసరం కొంచెం ధ్యానం కుదిరివల్ కళ్ళు మూసుకుని ఆకాశాన్ని ధ్యానం చేసుకుంటే మీ చుట్టుముట్ట అంత ఆకాశమే పని లోపలిగా మీ లోపల కూడా మీ చేతన మీ కాన్షియస్నెస్ అది ఆకాశము వలే మీకు అనుభవానికి వస్తుంది అటువంటి ఆకాశ సదృశమైన చైతన్యం ఏది కలదో అదే పరమాత్మ కాబట్టి ఒక మహాత్ముడు చెప్పాడు మీరు దేవుణ్ణి పూజించాలనుకుంటున్నారా ఆకాశ సదృశ్యమైన చైతన్యం మీ లోపల ఉంది దాన్ని పూజించండి అది దేవుడు ధ్యానంలో దాన్ని ధ్యానం చేయటమే దానికి పూజ మీరు ఆ పూజ చేయాలి అని ఒక మహాత్ముడు చాలా ఎంతగా చెప్తూ అది ఆ లెవెల్కు మీరు గ్రో అవ్వాలి అంతేగాని ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ వర్షిప్లో ఆగిపోకపోకపోకపోకపోకపోకూడదు ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ వర్షిప్ని మీరు విధిపెట్టేనక్కర్లేదు మీరు టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ అన్నది మనం నిజులు మనం ఇంకా ఆ లెక్కలు చేసుకుంటూనే ఉన్నాం కదా దాన్ని మీరు విధిలిపెట్టే నక్కర్లేదు మీరు దాని స్థానంలో ఉంచి దాని లెవెల్లో అది యోగ్యంగా ఉంటుందో అది మీరు మీరు మీ స్థితికి తగ్గట్లుగా ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ వర్షిప్ని మీరు ఏ లెవెల్లో అట్టు పెట్టుకుంటే ఆ లెవెల్లో అట్టు పెట్టుకుని ఒకవేళ అది జారిపోతే విచారించాల్సింది కూడా ఏమీ లేదు మీరు ఆ ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే సర్వభావమైన భాగ్య సర్వభావముతో ఈశ్వరుని భగించాలి తర్వాత ఈ సర్వభావాల గురించి ఒకచోట ఒక ఉపనిషత్తులో తేజోబిందు ఉపనిషత్తు మైత్రేయులు ఉపనిషత్ ఇలాంటి ఉపనిషత్తులు పొందుకుంటారు దాంట్లో కొన్ని మంచి మంది మాటలు ఉపనిషత్తులో మాట ఒకట దేహాభిమానే గలితే విజ్ఞాపే పరమాత్మ ఎత్ర మనోయాసి తత్ర సమాధయ అని ఒక శ్లోకం కొందరు ఏం చేస్తారంటే పైవాక్యం మానేసి కిందటి పెట్టుకుంటారు పైవాక్యాన్ని డ్రాప్ చేసేసే గ్రహణం అది మర్చిపోయాడో లేకపోతే దాన్ని పక్కన పెట్టాడో మనకు అర్థం కాదు ఇది మా నేను చూసాను మనస్సు ఎక్కడికి వెళితే అదే సమాధి చెప్తా అదే టాపిక్ ప్రారంభంలోనో అన్నమాట నిధులు అదే మాట అంతమంది ఉందో అన్నమాట ఆ పై మాట అసలు చెప్పకుండా అలా ఎలా అవుతుంది సపోజ్ మీ మనస్సు క్లంపుకి పేకాట మీదకి వెళ్ళింది అనుకోండి అది సమాధి అవుతుంది అదేలా అవుతుంది అంటే సర్వం ఫల్విడం బ్రహ్మ దే సర్వం సల్విదం బ్రహ్మ అని తెలిసిన వాడికి సర్వం సల్విధం బ్రహ్మ మీకు పేటాటకునేది భావన చేస్తే అది బ్రహ్మంలో అవుతుంది అది పేటాటే వస్తాడు కాబట్టి దేహాభిమానే గలితే నామరూపాత్మకమైన దేహము ముందు ఇది నేను నాది అనేటువంటి అభిమానము తొలగిపోయి సర్వవ్యాపకమైన ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న వాడికి మనస్సు ఎక్కడికి వెళ్తే అదే సమాధి కూలివాళ్ళు చూస్తారు ఆత్మరూపుడుగా భావన చేస్తాడు సమాధియే తనల్ని తిట్టేవాడిని చూస్తాడు ఆత్మరూపుడుగా భావన చేస్తాడు సమాధియే దీనికోసం సమాధి అంటే దేవాలయంలోనే కూర్చుని ఏదో ముక్కు మూసేసేదో దేనక్కర్లా ఆ స్థితికి చేరుకోవాల్సింది కాబట్టి ఎవడెందు దేహాభిమానం ఉండదో నామరూప బుద్ధి ఉండదో సో ఎవడైతే పరమాత్మను సర్వభావముతో భజిస్తూ ఉంటాడో తెలుసుకొని వ్యామోహరహితులే భస్తూ ఉంటాడో వాడి మనస్సు ఎక్కడుంటే అదే ఎక్కడికి ప్రసరించినా అదే సమాధి అయిపోతుంది వాడు పని కట్టుకుని యోగ చిత్తవృత్తి నిరోధ ఇత్యాదిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు అంటే ఎలిదం దృశ్యతే కించిట్ జగత్ స్థావర జన్ డబ్బా చూడండి మీరు చుట్టూ చూడండి ఏదో కొంత జగత్తు మీకు కనపడుతుంది దాంట్లో ఇటునటు కదిలేటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి కదలకుండా ఒక స్థిరంగా అతిక్కుపోయి ఉండేటువంటి ప్రాణులు చెట్టు చేపలు అవి కూడా ఉంటాయి ఈ చెట్టు చేపలు కానీ ఈ పక్షులు పశువులు మనుష్యులు ఇవన్నీ కూడా సో అంతర్బహిష్టత సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఆ వ్యాపించి నారాయణుడే నిల్చి ఉన్నాడు సుమా అనే ఆ విధంగా వారు భస్తారు సో వ్యామోహం అనేది మోహం లేకుండా భోజించాలి ఆ మోహాన్ని గురించి ఎదుర్కొంటూ సడన్గా నాకు ఒక శ్లోకం కనపడింది జాయామే జననీ జనకోమే బంధువర్గోమే అది ఆర్యావర్త జాయామే జననీ జనకోమే ంధువర్గో మే ఇవాడము కాలవృకోహంతి పురుషాజం అని ఒక శ్లోకం అదోగానే అర్థం తెలియాలి నేను అలా చదివాను మరి మీరు తెలుసుకుంటే మే అంటే నా జాయాము అంటే మై వా జననీ మే మై జనకో మే మై ఫాదర్ బంధువర్గో మే మై రిలేటివ్స్ ఈ విధంగా ఇది మేమే కుర్వాణం ఈ విధంగా మే మే అంటూ ఉంటాడు ఎప్పుడు మేమే అంటూ ఉంటాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు మామ అంటాడు మాకి మేకి తేడా లేదు మమ్మమే మేము చిన్నప్పుడే వాళ్ళు ఉద్దాం శబ్దం అస్మాత్ శబ్దాం మమ్మ మే ఆమ యో పు అస్మాత్ అన్నహ ఏమి తేడా లేదు మేమే అంటూ ఉంటాడు దేవుడికి కూడా వెళ్ళి మే హే రామా మే కామనాం దేహి అంట రాముడు కోరిక తీరుస్తాడు రాముడు ఏమని చూస్తాడంటే పితుర్వాతి పరిపాలన చేసి ఒక్కో అంటాడు తప్ప నీ కోరికి నేను దిగుస్తానంటాడు రాముడు కోరికి దిగుస్తాడు రాముడు ఏమంటాడు కృష్ణుడు కోరికి తీరుస్తాడు భగవద్ది సరోపర పొర భడవ అంటాడు తప్ప కోరిని దిగుస్తాడు మ్యాథమెటిక్స్ ప్రొఫెషన్ గారి దగ్గరికి వెళ్ళి నాకు కోకరపలాగా ఉండే కోది ఎప్పుడైనా బైనాలు చేయకుండా డౌట్ ఉంటుందా అంతేగా కోకర పొలాగా ఉంటా ఉన్నాను అంటే అవునండి అలాగే కృష్ణుని దగ్గరికి వెళ్ళి నాకు సంతాన గోపాల స్వామి సంతానంగా ఉంటే సంతానం వెళ్ళదు కామ సకల కామలలో త్యాగ భగవద్గీత పో అని చెప్తారు అంతే అలాగే చెప్తాడు కాబట్టి దేవుని దగ్గర కూడా ఈ మేమే మేమే అనేవాళ్ళని ఏమంటారు పురుషాజము ఈ మనిషి అనే మేక మేక మేమే అంటూ ఉంటుంది కదా ఇది మేమే కురువాణం సో కాలము కోహంతి పురుషాజము మేకని తోడేలు కనిపేస్తుంది వీటిని ఈ మేమే మే అంటున్న ఈ మేకగాడిని ఈ మేకగాడిని కాలము అనేటువంటి తోడేలు వచ్చి కనిపిస్తుంది అని ఒక ఇది సజంగా నాకు అంతపడింది ఇది మీతోటి పంచుకోవాలనిపించి మేం కాగితాలని ఎప్పుడో రాశా ఎక్కడో వెనకాల ఖాళీగా ఉన్న కాగితం ఒక్కొక్కటి కనపడితే దాని మీద రాసేసి పెట్టేశారు అవతల పనులు రావా అంటే దాంట్లో చూసిన తా సేవని పారసీపీ కాలంలో ఏమన్నా సు అది ఇప్పుడు ఉపయోగపడింది వాళ్ళు కాబట్టి సర్వభావే సో సర్వభావంతో మనము ఈశ్వరుణ్ణి ప్రార్థించమనము సో సర్వభావము అంటే వాసుదేవ సర్వం అనే గీతను కూడా ఇంతకు ముందు వచ్చింది సర్వము వాసుదేవి అనేటువంటి భావంతో ఈశ్వరుణ్ణి మనం భజించగలేము ఏదో చాలా చెప్పాను మీకు ఒకసారి భాష్యం చూద్దాము అంటే ఎంతో చెప్పాలని ఆశ అనమాట ఎంత చెప్పాలి ఆ భాంతా ఎంత జనాలు ఎంత చెప్పాలని నాకు ఆశ అవతారికి చూసి అయినసారి అథైదాని యథా నిరుక్తం ఆత్మానం యో వేదేదం ఫలముచ్యతే అదంటే తరువాత తర్వాత అంటే క్షర అక్షర ఉత్తమ పురుషుల గురించి చెప్పిన తరువాత ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు అధ్యాయం పూర్తయిపోవస్తుంది ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో ఆత్మానం యోగే ఆత్మస్వరం అంటే తాను అంటే మీరు అనొచ్చు నాకు తాను అంటే నాకు తెలుసండి నేను సుబ్బారావు అండి నా పేరు మేము బ్రాహ్మణులం మేమేమో కోనసేమ నుంచి వచ్చాం అది కాదు అది కాదు ఆత్మ అది ఆత్మ కాదా ఇది నిత్యాత్మ అది యథా అర్థమైన ఆత్మ కాదా నిరుక్తం పైన చెప్పిన విధంగా పైన ఏమని చెప్పారు ఇప్పుడు క్షరమున్నది అది ఆత్మ కాదు అక్షరము సూక్ష్మ శరీరము గలదు అది కూడా ఆత్మ కాదు పురుషోత్తమ అది ఆత్మ అని పైన చెప్తూ ఉన్నారు ఆ విధంగా తెలుసుకోవాలి ఆ విధంగా ఎవడైతే ఆత్మ ఆత్మను ఈశ్వరుని తెలుసుకోవడం ఒకటే వాడికి ఫలము కలుగు ప్లస్ ఇదం ఫలం ఈ ఫలం కలుగుతుంది అని తరువాత శ్లోకంలో చెప్తున్నారు అని అవతారిక భా య ఈశ్వరం యోక్త విశేషణం సో ఎవడైతే ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు ఈశ్వరుడు పైన చెప్పిన విశేషణములు గలవాడు అంటే క్షర అక్షరములకు ప్రతి ప్రాణి హృదయంలో ఆత్మ చైతన్య ప్రకాశిస్తూ ఉండే ఈశ్వరుణ్ణి ఎవడైతే తెలుసుకుంటారో అని అట్లా అంటే తెలుసుకోవడం అంటే మీలో ఉండే దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి అదండి దాని అర్థం మీలో ఉండే దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకుంటే తెలియతారు మీకు ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని కొనుషంగా మాట్లాడారు అనుకోండి మీరు ఎవరో ఎవరోలో నన్ను సలహా డిమాగా నా దాన్ని లేకపోతున్నాను పోతుంటే నాకేమో సలహా డి చాలా ఈ ఇలా ఉంది పరిస్థితి మేము ఏం చేయాలి ఏం చేయమంటారు అని ఒకరని రాశారు నేను అమాయకంగా దానికి నా ఆలోచనతో దాంట్లో ప్రవేశపెట్టేసి చాలా ప్యాషన్ ఎత్తుగా మళ్ళీ సమాధానం రాసి పంపించాను నేను ఇలా చేయండి ఆ సమాధానం చూసి వాళ్ళకి కోపం వచ్చింది ఏమంటే సలహా అడగించి కోపం వస్తేలాగా సలహా మరి అడగకపోవడం పద్ధతి చూసుకోవాలి ఇలా ఎంతవారు సలహా అని కోపం వచ్చింది నువ్వు మా బాబుమతి మీద నేను సివిల్ సూట్ ఒకటి వేయాలనుకుంటున్నాను మీ సహా మీ అభిప్రాయం అయితే నేను నన్ను అడిగాడు అనుకోండి నువ్వు దేనికోసం సివిల్ సూట్లు అద్దా అవుతున్నావు అది ఒక తాంబూలంలోకి వచ్చి నీ బాబుమంది ఇచ్చేసి దండం పెట్టి కూర్చుమని ఓ ఇలాంటివి తప్పుడు సలహా చెప్తాను అలాగే వాళ్ళని అడగకూడదు నన్ను నేను అడిగింది నేను సలహా ఇచ్చాను మళ్ళీ నాకు ఘాతుగా అవసరం నష్టం ఏదో రా అప్పుడు నేనేమనుకున్నానంటే ఓహో ఈశ్వరుడు వాళ్ళ హృదయంలో ప్రవేశించి మనకు ఒక సందేశం ఇచ్చుకున్నాడు సలహా పుషుక్కుని సలహా కవిదేనమ్మా అంటే పుషుక్కుని సలహా ఇచ్చేయకూడదు ఆ పుషకుని వాళ్ళ యొక్క యోగ్యతను కూడా పరిశీలించుకోరా అలా సలహా ఇచ్చేందుకు అని ఈశ్వరుడు వాళ్ళ హృదయంలో ప్రవేశించి మనకి ఒక సందేశము ఇచ్చినాడు తర్వాత అందరూ పూలమాలలో అవి వేసేసుకుంటే అహంకారాలు పెరిగిపోకుండా అప్పుడప్పుడు ముఖ్యంగా కూడా పడుతుంటే మంచిది అబో ఈశ్వరుడు ఎంత కృపామణుడు అని అనుకునే ప్రయత్నం నేను చేశాను ఐ హైక్ గా ఐ ట్రై టు డూ సమ్థింగ్ లైక్ గా సో ఇది ఎందుకు చెప్పారంటే యథోక్త విశేషణం ఏమో అలాగే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి తప్ప ఈశ్వరుడు అంటే ఐదు నాలుగు చేతులు చేతుల్లో శంఖం పట్టుకుంటాడు అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు అలాగే తెలుసుకుంటాడు ఏమి తెలుసుకున్నట్టు దాన్ని తెలుసుకోవడం అందం దాన్ని ఉపాసించడము అంటారు ఉపాసన లేదు తెలుసుకోవడం పసుపు ముద్దని ఇది గణపతి అన్నారు అనుకోండి దాన్ని ఉపాసన అంటారు దాని జ్ఞానం అందం అన్ని జ్ఞానం ఎలా అంటారు జ్ఞానం అనే ఎలా అంటారు ఇది పసుపు దీంట్లో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటై క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి పచ్చి పసుపు మన మన వాళ్ళు ఎండు పసుపు ఎరగుదరు పచ్చి పసుపు ఎరగరు ఎందుకంటే వీళ్ళు పచ్చి పసుపుని సంపాదించుకోవాలనే దృష్టి ఉండవు ఎంతసేపు ఎండు పసుపు తీసుకొచ్చేసి దాన్ని కొట్టేసి పౌడర్ వేసేసి ఆ పౌడర్ని పులిహార్లో వేసి తినేద్దామనే తప్ప పచ్చి పసుపు అనేది ఒకటి ఉంటుంది వంకాయలు ఉన్నట్టుగానే పసుపు కూడా ఉంటుంది అది కూడా కొనుక్కోవచ్చు వాటితో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను పసుపు పచ్చడి తినడానికి నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చి అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్తే వాళ్ళు పచ్చడి వేశారు చాలా ఫైబర ఫైబ్రస్గా ఉంది మంచి రుచిగా ఉంది పసుపు రుచి ఉంది నేను ఎలా పసుపు పసుపు రుచి ఉందండి కానీ బాగుంది ఇంకేం పచ్చడి అంటే పసుపు పచ్చడి అని చెప్పారు అంటే పసుపు కొమ్ములు బాగా హార్డ్ అయిపోతాయి వాటిని కొట్టి పచ్చడి చేయడానికి కష్టం అంటే వాటిని తెలివి డేట్లల్లో ఉన్నాయని వాడు ఆ పసుపు కోమోహం గురించాడు ఇది పసుపు అని పచ్చి పసుపతి ఎంత బాగుందో ఆ పసుపుది యాంటీని ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ని తగ్గించేటువంటి లక్షణాలు దాంట్లో ఈ మధ్యన ఓ పేటెన్సో కూడా తీసుకున్నాం ఏదో చాలా గొప్ప గొప్ప వాల్యూబుల్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నవే ఉన్నాయి సో ఇదంతా జ్ఞానం ఇది గణపతి అదేమిటది తేడా లేదండి మంచి రెండూ ఉండాలి మాకు జ్ఞానం వద్దండి మేము అది గణపతి అని పట్టు కూర్చుంటే అలాగే అలాగే ఉంటాయి ప్రతి చోట నామరూపములు ఉపాసన కోసం కల్పించుకున్నవి సో మొన్న నరేంద్ర మోడీ గారి ఒక కార్యక్రమం అయింది ఢిల్లీలో దాంట్లో అమితాబ్ బచ్చన్ వచ్చి బేటీ బేటీ పఢావ్ అనే దాని మీద ఆయన ఐదు నిమిషాలు మాట్లాడారు ఆయన చెప్పినందుకు నాకు ఆనందం అనిపించింది ఆయన ఏమన్నాడో తెలుస్తుందండి మన హిందూ ధర్మంలో మనము విజ్ఞానాన్ని ఒక స్త్రీ రూపంగా కల్పించుకున్నాము విజ్ఞానంతో హం స్త్రీ కారూప్రియా హై హం సరస్వతి కారూపమే కల్పన కర్తే హమ్ ఆరాధన కర్తే హై అని అలాగే అలాగే శక్తిని మనం దుర్గా రూపంగా కల్పించుకున్నాము సంపదను మనం లక్ష్మీ రూపంగా కల్పించుకున్నాము అరే మన పురోహితులు ఈ పండితులు ఈ పీఠాధిపతుల కంటే అపనిమయం అనిపించింది నాకు ఎంత బాగా పూడదు చూడండి నామరూపములు కల్పించుకున్నాడు విద్యా తత్వం సరస్వతి రూపము ఉపాసన కోసం మనం పెట్టుకున్నది ఎంత బాగ్యండి ఆ భాష ఐషా కల్పన దీహి ఓ ఏ నాదిక రూపమే హోజా అని ఆ ఉపాసన యొక్క తత్వం తెలిసి చెప్పాడని నాకు అనిపించింది అతను మాట్లాడి భాషను పెట్టింది కాబట్టి తెలిసి చేయాల్సి ఉంటుంది ఏది కూడా ఈశ్వరుడు నేను ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే ఈశ్వరుడు నేను తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు తెలుసుకోవాలి అంటే అర్థం ఏంటి ఎవరు మీరే ఆత్మంటే మీరే మరి ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడంటే అక్కడికి ఏమైనట్టు అంటే మరి నేను ఇప్పుడు దేవుడు అయిపోయాను అంటే దేవుడు నువ్వు అయిపోలేదు ఇంతకు ముందే అయి ఉన్నావు మరి ఇది ఎలాగా ప్రాక్టికల్గా ఎలాగా అంటే దానికి ప్రాక్టికల్ ఉన్నది ప్రాక్టికల్ మోడల్ ఇస్తే ఏ పనులు చేస్తే మీలోని దైవత్వం బయటకు వస్తుంది ఏ సంకల్పముల ద్వారా మీలో దైవత్వం బయటకు వస్తుంది ఇప్పుడు ఎదరవారిని ప్రేమించారనుకోండి అంటే మీలో ఉండే దైవత్వం వచ్చిందన్న దైవత్వం బయటపడిందన్నమాట ఎదరవాళ్ళని ద్వేషించారనుకోండి దైవత్వం కప్పుబడిపోయి ఈ క్షర అక్షర దోష దోషము ఆ మాయ కూటస్థం అక్షరం మాయని చెప్పారుగా ఆ మాయ వస్తుంది అనమాట ఆ కూటస్థం అన్నది కూట మాయా అని ఆయన వ్యాఖ్యానం చేశారు అంటే అడుగులో ఉన్న చందన పరిమళం రాకుండా పైన ఉన్న కుళ్ళిపోయిన పరిమళంతో వస్తోంది అన్నమాట అలా కాకుండా ప్రేమ వచ్చి కలిగిందనుకోండి లోపల ఉన్న చందన పరిమళము వచ్చిందనమాట కాబట్టి మీరు ప్రేమించే ముఖ్యంగా మీకు అపకారం చేసిన వాడిని మీరు ప్రేమించాలి మీరు అభ్యాసం చేయాలి ఫస్ట్ అటెంప్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది మీరు అటెంప్టే చేయకపోతే సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో ఎలా తెలుస్తుంది అటెంప్ట్ ఉపకారికి ఉపకారము చేయుక పెద్ద విషయం కాదు అపకారికను ఒకసారి నెపమల్లక సేయువాడు నేర్పరేసుమతి నేర్పదంటే కుశలహ యోగ కౌశలం అని శ్రీకృష్ణుడు అంటాడు రాజు నేర్పర్య కనుక మనకి అపకారం చేసిన వాడిని మనం ఉపకారం చేయాలి మనల్ని తిట్టి వాడిని మనం ప్రేమించాలి మనం తిట్టేటనుకున్నవాడు వాడి యొక్క అజ్ఞానం బయటకు వస్తాయి మనం తిరిగి అనుకోవాలి అప్పుడు మన అజ్ఞానం కూడా బయటకు వస్తుంది వాడు కాళ్ళతో దిమ్ము రేగ కొడుతున్నాడు అనుకోవాలి కంటికి మంట మీరు కూడా కా దుమ్ముర ఎక్కొట్టారనుకోండి వాడితో ఈక్వల్గా పరిస్థితి మరింత చెడుతుంది తప్ప బాగుతారు వాడు గుమ్మరు ఎక్కొడుతుంటే మీరు నీళ్లు చల్లాలి సుమ్ము వాడికి సుఖం మీకు సుఖం వాడు దుమ్మురు ఎక్కొడితే నేను దుమ్మురెక్కొడతానని మీరు దుమ్మురు ఎక్కొట్టారనుకోండి వాడికి కష్టం మీకు కష్టం కాబట్టి మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని అయితే తీసుకొస్తూ తీసుకొస్తూ తీసుకొస్తూ ఉంటే సడన్గా ఆ దైవత్వము తానే అనే అనుభవం కలుగుతుంది మీరెవరికైనా దీన్ని విశావశాగా విస్తారంగా చెప్తారు విశావశ్వరం సర్వం అన్న సందర్భంలో సదనుకూలం వ్యాపారము ఈశ్వరుడు అంటే సచ్చిదానందా వ్యాపారము చిదనుకూలం వ్యాపారము ఆనంద అనుకూలం వ్యాపారం వ్యాపారం అంటే బిజినెస్ కాదు చేసి కేష్ట సో సత్తుకి అనుకూలమైన చేష్ట మీరు చేయాలి చిత్తికి చిత్తకి అనుకూలమైన చేష్ట ఎవరైనా చదువుకోవాలనుకుంటారనుకోండి వాళ్ళకైనా హెల్ప్ చేయడం వాళ్ళకి చదువు చెప్పడం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది పాఠం చదవడం చెప్పడం చిదను పూల వ్యాపారం ఎవరికైనా భోజనం పెట్టారనుకోండి అది సాధాను పూల వ్యాపారం ఎవరికైనా దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మీరు తగ్గించారనుకోండి అది ఆనందానుకూల వ్యాపారం మూడు పండ్లు సదను సతు చితు ఇలా చేస్తుండగా చేస్తుండగా ఆ సచిదానంద స్వరూపుడైన ఈశ్వరుడు ప్రకటమవుతాడు ఆత్మరూపంగా ఉన్నాడని మీకు అనుభవం కలుగుతుంది సో ఆ పైన చెప్పిన విధంగా మీరు తెలుసుకోవాలి అసమ్మోహ సమ్మోహవర్జిత ఈ మోహముందు చూ అలా చెడ్డద్ది ఆ మోహాన్ని దుఃఖబట్టి దాన్ని దూరం పెట్టి మీరు ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాల్సి ఉంటుంది మీ మోహాన్నంతరం తీసుకెళ్ళి ఆ ఈశ్వరునికి మీద ఆరోపించరాదు అోహాన్ని ఈశ్వరులపై ఆరోపించకూడదు ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావము పెట్టింది ఉదాహరణకి నమే ద్వేషోస్తి నా ఈశ్వరుడికి ఫలానావాడు నాకు కావలసిన వాడు అలా నా వాడు నాకు శత్రువు అనేది ఉండదు అలా ఎవరైనా మీకు కొంతమంది ఉంటారు వాళ్ళు ఈశ్వరుడు వాళ్ళని ద్వేషిస్తాడు వాళ్ళని వ్యతిరేకిస్తాడు వాళ్ళకి శత్రువు అయినా మనకి మిత్రుడు అలాగే ఉంటాడు పక్షపాతిగా ఉంటాడు అని చెప్పారనుకోండి తప్ప ఈశ్వరుడు రాక్షసుల శత్రువు వాళ్ళని దంతస్తు ఉంటాడు దేవతల పక్షపాతి అని చెప్పారనుకోండి దాన్ని మీరు వితనల్గా తీసుకుంటే సమ్మోహం అయిపోతుంది దేవతల పక్షపాతి అంటే మీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడు పైకి వచ్చే విధంగా మీ అంతఃకరణం ఉంటే అది దేవత అంటే ప్రేమ దేవత కరుణ దేవత మీ లోపల ఈశ్వరుడు కప్పుబడిపోయే విధంగా మీరు ద్వేషాన్ని చూపించారనుకోండి అది రాక్షసు మీరు ఇతరుల ఏడల క్రూరంగా ఉన్నారనుకోండి క్రూరము అంటే వాడు కష్టం పడ్డా నాకు పర్లేదు నా సుఖమే నాకు అని మీరు అనుకున్నారనుకోండి గుర్రం బండి ఎత్తి వెళ్ళిపోతున్నారనుకోండి ఆ గుర్రము ఏడల క్రౌర్యమును మనం ప్రదర్శించినట్టే కదా రంగెట్ల బండి ఎత్తే వెళ్ళిపోతున్నారనుకోండి ఎద్దుల ఏడల క్రౌర్యము మీరు ఏమీ సెన్సిటివిటీ లేకుండా క్రూరంగా ఉన్నారనుకోండి మీరే కంసురు మీకు డబ్బు ప్రధానం కసిపోతే బొంత హిరణ్యం అంటే బంగారు బంగారం అంటే గౌరవం డబ్బు కూడా బంగారు ఆ బొంత లోపల వంద రూపాయలు కాగితాలన్నీ చుట్టుకుని ఆ బొంత మొదలైన వస్తుంది తిరుగుతున్నారనుకోండి సంథింగ్ సిమిలర్ టూ గట్టి చేస్తున్నారు గౌరవం వాళ్ళు అలాగా మొరటుగా ఎడిషన్ ఇప్పుడు అలా మొరటుగా చేయరు చాలా సోఫిస్టికేటెడ్గా చేస్తారు మొత్తానికి అలా మీరు చేస్తున్నారనుకోండి మీ మీరే హిరణ్యక మీ దృష్ట్యా ఫుల్ డబ్బు మీదే ఉందనుకోండి ఫుల్ డబ్బే పూజ సహస్రనామ పూజ చేద్దాము చదివింపులు ఎంత వచ్చాయి మనకు పెట్టిన ఖర్చు ఎంత మనకు వచ్చిన ఆదాయం ఎంత లాభం వచ్చినా నష్టం తర్వాత శ్రీ చేసినాము మూడు రోజుల యాగం పండిళ్ళు అది చేసినాము మనకి ఖర్చు మూడు లక్షలు అయింది పండిళ్ళకి వాటికిను భోజనాలకి దానికేను కానీ మనకి చందాల రూపంగా నాలుగు లక్షలు వచ్చే కాబట్టి లాభం కలిగి ఇది ఎప్పుడూ చూపు డబ్బు మీద బంగారం మీద ఉందనుకోండి లేకపోతే ఇది అక్షయ తృప్తి వస్తుంది ఏదైనా ఒక రెండు తులాలు బంగారం మనం సంపాదించేయాలి బంగారం వస్తుంటే లక్ష్మీదేవి వచ్చిందంటే బంగారం వస్తూ ఉండాలి వస్తూ ఉండాలి వస్తూ ఉండాలి అలా ఉందనుకోండి మీ దృష్టి మీరే హిరణ్యాక్షుడు ఇంకా వేరే ఎవడో హిరణ్యాక్షుడు రాదక్కర్లా మళ్ళీ ఆయన వరాహావతారం ఎత్తాల్సి ఉంటుంది మీకోసం హిరణ్యాక్షడు తర్వాత వేదము జ్ఞానం ఉందనుకోండి జ్ఞానాన్ని మీరు తిరస్కరించారనుకోండి వేదాలను ఎవడో రాక్షసులు అపహరించిపోయడం అనేది మీరు కథ విన్నారా ఆ రాక్షసులు మీరే వాడి పేరు ఏదో హైగ్రీవాసురులు ఏదో సో సోమకాసురుడు మీరే మీరు వేదంజోలికి జ్ఞానం జోలికి ఎప్పుడు గీతజోలికి వెళ్లకుండా ఆ మోహంలో ఉండిపోతే మీరే సోమకాసురుడు తర్వాత మీరు ఎప్పుడు తమో గుణంలోనే సత్వగుణాన్ని పూర్తిగా దూరం పెట్టారనుకోండి తమో గుణము ఉంటుంది సోమరి తిండిపోతూ లక్షణము తర్వాత జ్ఞానమునకు దూరము కాదు ముందు ఇవి తమోగుణ లక్షణాలు ఇంకా ఇలాంటివిలో కూడా ఉంటాయి హింస ఇత్యాధులు కూడా తమోగుణంలో పడతాయి ఆ లక్షణాలు పెట్టు కూర్చున్నారనుకోండి మీరే మహిషాసురుడు ఇప్పుడు దేవి రావాలి మీకోసం మహిషాసురుడు అంటే రెండు కొమ్ములు ఉంటాయనుకోండి సినిమాల్లో ఉంటాయి కాబట్టి దేవుడికి ద్వేషింపదగిన వాడు కానీ ప్రియమైన వాడు కానీ ఎవరు సర్వ సముడు ఈశ్వరుడు సముడ సో విష్ణు సహస్రనామంలో సమహ అనే నామం ఉంటుంది గీతలో పదిహార్లు వస్తుంది సో విష్ణు సహస్రనామం చాలా స్టాండర్డ్ సహస్రనామం అంట్లో నామాలన్నీ కూడా వేదాంతపరంగా చాలా గొప్ప ఎగువచ్చేసేవిగా ఉంటాయి మనవాళ్ళు దాన్ని పారాయణ చేస్తాం పారాయణ చేయడం ఏమిటై కొబ్బరికాయ పెట్టడం అలా చేస్తారో తెలిసిన కొబ్బరికాయ పెట్టింది చేసిన దాన్ని పారాయణం చేసిన కొబ్బరికాయ పెట్టింది సో మంచిది పదిసార్లు చదివితే మంచిది పదిసార్లు చదివినప్పుడు కనీసం నాలుగు సార్లు అయినా భావన ఉండాలి నాలుగు సార్లు భావన ఉంటే ఒకసారైనా ఆ భావన లేదలు మీరు ఎదగగలుగుతాడు జీవితంలో అలాగా అలా ఉండాలి సో ఈ విధంగా ఈశ్వరుని ఎవడైతే తెలుసు మోహం అంటే కష్టం మోహాన్ని మోహం నేను ఎవో ఇలాంటివి పోగేసి చెప్తూ ఉంటాను ఎందుకు చెప్తారంటే ఎవరినో అనాలని నా ఉద్దేశం మీరు మోహం లేకుండా ఉండాలని నాకు నా కోరిక మీరందరూ పెద్దలు మీ అమ్మగడుకు చల్లగా మీరు మోహానికి దూరంగా జ్ఞానాన్ని పొంది కృతార్థాలు అవ్వాలని నాకు పెద్ద కోరిక అందుకోసం మోహాన్ని అలా ఏకరవు పెడుతూ ఉంటాను ఇదిరా మోహం ఇదిరా మోహం ఇదిరా మోహం అని చెప్తూ ఉంటాను హెడ్ మాస్టర్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎందుకు కొంచెం పూర్వకాలంలో హెడ్ మాస్టర్లు అలా ఉండేవాడు పట్టుకు దత్తం పట్టుకునే దెబ్బలా కొట్టిట్లాగా ఉండేవారు పూర్వగావసం నేను అలా బిహేవ్ చేస్తాను ఎందుకంటే అవుట్ ఆఫ్ లవ్ ఓకే లేబర్ ఆఫ్ లవ్ అంట కాబట్టి మోహము లేని వాడై మోహవర్ జానా తెలుసుకుంటున్నాడు ఏమండి ఎలా తెలుసుకుంటున్నాడు శంకర్లు ఎలా చెప్తారో చూడండి శంకర్లు ఏమంటారు ఎలా తెలుసుకుంటాడో చూడండి అయ మహామస్మి పురుషోత్తమం పురుషోత్తమంని జానాలు పెట్టుకోవాలి మేము పురుషోత్తమని జానా పురుషోత్తముని తెలుసుకుంటున్నాడు శ్లోకంలో ఆ వరుసానా పురుషోత్తమం అని ఉంది కదా ఆయన మీకు అన్నీ అరేంజ్మెంట్ పెట్టరు నోట్లో పెట్టినట్టుగా ఏ ఏ వరుసలుంటే ఆ వరుసలునే అక్కడ చెప్తారు అరేంజ్మెంట్ మీ బాధ్యత జానాతి పురుషోత్తమం అంటే జానాతి తెలుసుకుంటున్నాడు పురుషోత్తమీ తర్వాత తర్వాత ఇంకేమి లేదు పురుషోత్తముని ముందుకు తెచ్చుకోవాలి పురుషోత్తమును తెలుసుకుంటున్నాడు ఎలా తెలుసుకుంటున్నాడో తెలుసున అయమాత్మా బ్రహ్మ మహావాక్యం పాండూక్యంలో అయమాత్మా బ్రహ్మ అయం ఈ నేను అహమస్ము అయమహమస్ము ఈ నేను అంటే నేను యొక్క యథార్థస్ నేనుని మీరు స్థూల దృష్టితో చూశారనుకోండి దేహ దృష్టితో అదే క్షరపురుషు నేను సూక్ష్మ శరీరంగా మనస్సుగా సుఖ దుఃఖాల రోగు ఆ విధంగా మీరు చూశారనుకోండి అదే అక్షర పురుషం నేను ఈ రెండింటికి అతీతమైన ఆకాశము వంటి శుద్ధ చైతన్య స్వరూపంగా మీరు అలా నిలిచి ఉండాలి అవన్నీ మీరు తేలిక చేయగలుగుతారు అదే కష్టంగా అదే పురుషోత్తం ఆ అదే నేతార్థ స్వరూపం నేనన్నది క్షర పురుషుడు మీరికి మీ స్వరూపం కాదు మీరు ఉడితే మేమేమే అనుకోవడమే తప్ప అది మీరు కాదు అక్షర కూడా మీరు కాదు ఇప్పుడు చీకటి గదిలో ఉన్నారు మీరు చీకటికి చెందిన కాదు చీకటి మీది కాదు ఆ చీకటిని తెలుసుకుంటూ లోపల ఒక వెలుగు ఉన్నది కాకటిని తెలుస్తుందా లేదా చీకటిని చూస్తున్నారా లేదా చీకటి చీకట్లో ఘటాన్ని చూడట్లేదు మీరు కానీ చీకటిని చూస్తున్నారు కదా మీ చూపు లోపించదు చూపలా ఉంటుంది ఎప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి కళ్ళు తెరిగి ఘటాన్ని చూస్తున్నారు కళ్ళు మూసుకుని కళ్ళు మూసిన విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఆ జ్ఞాననేత్రంతో చూస్తూ ఉన్నారు కాబట్టి అది ఆ ఆకాశములంటే ఏ చైతన్యము కలదు నీ లోపల ఎరుక అది పురుషోత్త అయ మహావస్ దానికి గుండె దెటవుగా ఉండాలి ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు ఈ దాసుడు అని మొదలుపెట్టాడు ఉపన్యాసం ఎన్నైనా ఈ దాసుడు దాసుడు ఎందుకండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా దాసుడు అక్కడ అయితే అలవాటైపోయింది మన సమాజంలో దాసుడు దాసుకోవడా అలవాటైపోయింది ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంకా మెకాలే బుద్ధి పోలేదు అని అప్పుడప్పుడు మన బీజేపీ వాళ్ళు వాళ్ళు అనుకుంటారు అలాగే ఈ దాస బుద్ధి ఇంకా పోలేదు ఎందుకు దాసు ఎందుకు ఆయన ఏమంటున్నారు కదా అయమాత్మ బ్రహ్మాన లేకపోతే అయం దాసహనా వాళ్ళు యూ వాంట్ సేమ్ సో ఈ దాసుడు అని మొదలుపెట్టారు మొదలుపెట్టారు నేను అనుకున్నట్టు అంత పని అయింది ఇంకో రెండు నిమిషాలు అయ్యేప్పటికీ ఏమిటండి దేవుడు నేనేంటే అంత పొరపాటు అదే కానీ మరొకట్లేదు కదా అంటున్నారు ఎవడక్కడ ఉంటాడు మనకేమో కోరికలు తీర్చాడు తప్ప ఎవడే లేదనుకుంటే మన కోరికలు తీర్చేవాడు ఎవడు ఉంటాడు ఇంకా ఆ దాసుడికి వీరికి సరిపడిందా లేదా దానికి దానికి సరిపడింది అప్పుడు అనుకున్నా ఓహో ఇలా సుమా అజ్ఞానం అలా ఉంటుంది నా అభిప్రాయం కాబట్టి అలాగ భయపడిపోకూడదు దాసుడు అంటే భయమేగా దాసుడు అంటే సెల్విచ్చు ఒక దాసభావం ఒక సెల్విచ్చు ఈ శనివిక్ష్యుడికి సంబంధించిన పదములను మనం ఆధ్యాత్మ సాహిత్యం నుంచి తీసేయాలి దాసుడు కింకరుడు ఇవి రెండు వినపడుతున్నాయి ఇవి తీసేయాలి ఉండకూడదు అది అనవసరం కింకరుడు ఎందుకు ఇప్పుడు నేను మీకు ప్రేమగా ఏదైనా సమర్పించాననుకోండి నేను కింకరుడు అయిపోవాలా దానికోసం అక్కర్లేదు ఆత్మరూపుడుగా ఉండి సమర్పించవచ్చు సమర్పించడం కోసం కింకరుడు అయిపోర్లా ఆ సాహిత్యంలో ఆ దోషం ప్రవేశించింది గణపతి మూడు అన్నారు మన సాహిత్యంలో ఉన్నటువంటి ఈ దోషాలని మనం కడిగేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎండధైర్యం ఉండాలి ఫియర్లెస్నెస్ ఉండాలి డిజైర్లెస్నెస్ ఉంటే ఫియర్లెస్నెస్ వస్తుంది ఎంత ఫియర్లెస్ ఫియర్లెస్ యొక్క పరాకాష్ఠ తెలుసునండి అభయం యొక్క పరాకాష్ఠ ఏమిటో తెలుసునండి చిదానందరూప శివోహం శివోహం వెరీ డిఫిరల్ కాశీ విశ్వేశ్వరుడు ముందు నిలబడి శివోహం శివోహం అది ఫీల్ ఫీల్ అయితే అయ మహామక్ష్మి ఈ పరమేశ్వరం నేనే కూర్చున్నాను ఇది పురుషోత్తమం పురుషోత్తమం జానాటి ఆ జానాక వెనకాల విట్టుకోవాలి అని విధంగా పురుషోత్తమం ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సర్వము తెలుసుకున్నవాడు అంటే సర్వాత్మనా సర్వం వేత్త సర్వజ్ఞ అది సర్వమునకు వాడు ఆత్మ అవుతాడు సర్వమునకు ఆత్మవుతచే సర్వము తెలిసిన వాడే ఒక క్షరము యొక్క ఆత్మ వాడే అక్షరము యొక్క ఆత్మ వాడే కాబట్టి క్షరము వాడికి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మీ దేహం నుంచి తెలుస్తూ ఉంటుందో తెలుసు మీరు ఎప్పుడైనా ఆలోచించాలా ఎటువంటివి సూక్ష్మంగా ఆలోచించాలి దాన్ని దాంట్లో ఏముందో ఏం చేయాలి మీరు అన్నారనుకోండి మీకో దం పెట్టిన దాన్ని అనుకో దాంట్లో ఏముందండి అనుకోండి లోతుగా ఆలోచించాలి మీరు డాక్టరీ గురించి వెళ్ళారనుకోండి ఆయనేదో మీకు చెప్పి మిమ్మల్ని ఉద్భరిస్తాడని ఆయన ఏదో మీరు వెళ్తారు ఆయన మీకు చెప్తాడా మీరు ఆయన చెప్తారా మీరే ఆయన చెప్తారు మీకు స్వామిజీ చెప్తారు కళ్ళజోడు డాక్టర్ కళ్ళ వెళ్ళి నా కళ్ళు సరిగ్గా కనపడలేదు నేను పరీక్ష చేసి మందిస్తారా అద్దాలు మాత్ర అద్దాలు అది అద్దాలు కూడా ప్రిస్క్రిప్షన్ కదా మరి నేను ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి మందు అద్దములు బోటార్ వన్ వాటెవర్ నా కళ్ళు సరిగ్గా కనపడలేదు నేను చదవలేకపోతున్నాను అని అంట వెళ్ళాడు కుర్చీలో కూర్చున్నాడు కుర్చీలో కూర్చునే ఉన్నాను కదండి మళ్ళీ ఆ కుర్చీ ఎందుకు కాదు ఈ కుర్చీలో ఈ కుర్చీ రోజు ఆ కుర్చీలో కూర్చున్నాను ఎదుర్కొండ గోడకేసు గోడకేసి నేను చూడాలి నేను చదవలేనని చెప్తున్నాను కదా నాకు చదవడం రాదు అని నేను చెప్తే మంది పండి అంటే గోడకేసు చూడండి ఏంటండి గోడకేసు నేను చూడండి మీకేసే చూస్తాను అలా కదా గోడకేసు కోరించి విషయాలు గోడకేసి ఎదుర్కొన్నాం ఏంటి నేను చదవలేకపోతున్నానని నేను వస్తే అది మళ్ళీ చదవబోతున్నాడు అండి నువ్వు పరీక్ష చే అంటే మా ఆయన పరీక్ష చేసి తెలుసు ఆయనకు ఏమో ఒక పరిస్థితి ఆయనకు తెలియాలంటే మీరు చెప్తేనే ఆయనకి తెలుసు మీరు చెప్పాలి అప్పుడే తెలుసు తెలుసు సైకియాట్రిక్లో కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఒక పేషెంట్ డిప్రెషన్ పేషెంట్ మందు మాకు అది అయింది నేను అడిగాను అండి ఆరు మాసాల నుంచి మందు మీరు ఇప్పించిన మందు కదా ఆ వ్యక్తికి ఏదైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అని నేను అడిగారు అయితే ఆయన నా మీరు చెప్పు అనేప్పటికీ నేను ఆశ్చర్యపడు అలా చూస్తారేంటండి మీరు చెప్పండి మీరు కదా మీరు ఎక్కువసేపు మీరే చూస్తారు పేషెంట్ నేను చూస్తానా అదే నేను కూడా అప్పుడప్పుడు చూస్తున్నా పోనీ రోజు చూసి వాళ్ళని చెప్తానండి నన్ను అడుగుతారండి అన్నాడు డాక్టర్ అప్పుడు అది నాకేం తెలుస్తుందండి మీరు చెప్పింది ఏదో నాకు తెలుస్తుంది ఆ రోజు చూసి వాళ్ళు ఉంటారు వాళ్ళని అడగను ఏమ్మా మీరు రోజులు చూస్తున్నారు కదా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అని అడిగాను అక్కడే ఉన్నా కొద్దిగా వచ్చింది అదిగో అది కరెక్ట్గా చెప్పండి కాబట్టి ఎవరో సర్వజ్ఞులు ఉంటారు ఎవరో సర్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉంటారని మీరు అనుకో సర్వము మీకే తెలుసు మీ దేహం మీకు తెలుస్తుందా తెలిసింది మీ మనస్సు మీకు తెలుస్తుందా అక్షరా తెలిసింది మీ ఎరుక మీ మీకు దూరంగా ఉందా మీకు దగ్గరగా ఉందా మీకు అయితే మూడు మూడు చోట ఆఖరు ఇంకా నాలుగోది లేదు కాబట్టి సర్వమునకు ఆత్మయే ఉండకచే సర్వమును వీడు ఉన్నాడు కనుక వాడే సర్వజ్ఞుడు సర్వజ్ఞుడుగా ఉంటూ ఆ పరమాత్మను వీళ్ళు తెలుసుకుంటున్నాడు సర్వభూతస్థం భజతి మాం నన్ను భజిస్తున్నాడు నన్ను భజిస్తున్నాడు అంటే ఎలాంటి నన్ను భజిస్తున్నాడు ఇవన్నీ విప్పి చెప్పితే జనాలు అర్థం చేసుకోవాల్సింది పోయి మరోలా ఉంటాయి సంస్కృతంలో ఉన్న వాటిని అలాగే అక్కడ నో కాంట్రవర్సీ ఎలా ఉండదు అలా ఉండిపోతుంది అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారు అంతా స్మూత్గా పోతూ ఉంటుంది కానీ దాన్ని విడదీసి చెప్తే అంతా గడబడే ఎందుకంటే సమాజంలో ఉండేటువంటి భావజాలము శాస్త్ర చాలా దూరంగా ఉంది మనం శాస్త్రానికి చాలా దూరంగా వెళ్ళిపోయినాం ఏవేవో విశ్వాసాలను నమ్మకాలను పెట్టుకుని నమ్మకానికి విశ్వాసానికి ప్రాముఖ్యాన్ని అధికంగా ఇచ్చి జ్ఞానాన్ని బుట్టదాఖలు చేసిన కారణంగా శాస్త్రాలకు చాలా దూరంగా వెళ్ళిపోయి కాబట్టి శాస్త్రంలో ఉన్న విషయాలని విప్పి చెప్పుతో ఉంటే కొంచెం బుజం తడుపుకోవాల్సి వస్తుంది అలదించుకోవాల్సి వస్తోంది సో ఉన్న విషయం చెప్పే పట్టు కొడతారేమో అనే పరిస్థితి కూడా వచ్చి ఆలస్యలేదు సో ఒక వ్యాకరణ పండితుడు అన్నమాటే గుర్తొస్తుంది ఇవాళ ఐదు నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టారు ఇంకో ఐదు నిమిషాలు చెప్పేసి మానేస్తాను వ్యాకరణ పండించుడు అన్నాడు సాధుశబ్ద ప్రయోగం నుంచి నేను ఏదో మాట్లాడుతూనే ఉండాలి సాధుశబ్దం సాధు శబ్దం అని అలాగే దించుకోకండి ఈ మొత్తం చుట్టూ అందరూ అసాధు శబ్ద ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి మీరు సాధుశబ్దం సాధుశబ్దం అంటే మిమ్మల్ని పట్టుకుని కోడతారు కాబట్టి ఈశ్వరుల్ని భజించాలి ఎలాంటి ఈశ్వరుల్ని భజించాలి సర్వభూతస్థం మాం భజ అబ్బో సకల ప్రాణుల హృదయములను ఆత్మచైతన్య రూపంగా ప్రకాశించే నన్ను హరి ఈశ్వరుడు అంటే ఒక విగ్రహంలో భజిస్తే సరిపడదు వెరీ ప్రిలిమినరీ అదే స్వర్ణ వివేకానందన్నాడు వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ వర్షిప్ ద రియల్ స్టేజ్ ఆఫ్ వర్షిప్ ఏమిటంటే నడిచే దేవుడు మనిషి నడిచే దేవుడు ఈవెన్ బిబ్లికల్ మిస్టిసిజం లో కూడా మ్యాన్ ఇస్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ దాట్ అంటాడు దట్ దట్ ఈస్ ది man is made in the image of god god man happens to be the image of god image of god the man god image of god and even so, and cheda has saying that so you will worship the god who is in the heart of every living being you worship the living being you worship the cow you worship the dog you worship the animal you worship the bird you worship the cow and you worship the god with greed అది ఏమన్నమాట అది ఎక్కడికి తెలియనది పుజులు చేసుకోండి సర్వభో ఏమన్నా హనుమంతుడిని ఆరాధించడం అంటే చెప్పండి కోతి కనపడితే దానితో అరటి పండు పెట్టారనుకోండి అది కాలేదా హనుమంతుడి ఆరాధన ఏమన్నా మీరు చెప్పండి హనుమంతుడి మెడలో వడల వేస్తే ఆరాధన అయిందా లేకపోతే కోతికు అరటి పండు ఇస్తే ఆరాధన అయిందా పోనీ అది కూడా నేను మీరు చేసుకోండి కానీ వడల గురించి కొంచెం జాగ్రత్తగా తెలుసుకుని మీరు తప్పకుండానే చేసుకోండి కానీ కోతిని తరిమేయద్దు కోతిని వాటి స్థానంలో మనం ఉంటున్నాం ఒకప్పుడు పద్మారావు నగరం అడగదు కోతుల యొక్క నివాసం వాటి పరిమేషన్ మనం ఉంటాం కాబట్టి వీఆర్ విసర్పర్స్ లేకపోతే వీఆర్ ఇంక్రోచర్స్ ఇంక్రోచ్ కాబట్టి కోతిని దాని స్థానం అండి స్వస్థానం కాబట్టి కోతి కనపడితే దానికొక పండుగ పశువు కనపడితే దానికి ఒక పండుగ ఎవరైనా భేదవాడు కనబడితే వాడికి ఏదైనా ఆహారాన్ని వీళ్ళందరి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సర్వభూతస్థితం మాం భగతి ఎలాగా సర్వభావేనా సర్వాత్మ చిత్త ఈశ్వరుడు అలాంటి చిత్తం భావం ఏమిటి భావం భావం అంటే చిత్తం ఎలా ఉండాలి మీ చిత్తం మీ భావము సకల ప్రాణుల హృదయంలో పరమేశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు సర్వ ఆత్మ చెప్ప అటువంటి భావనతో మీరు ఆ ఈశ్వరుని ఆరాధించండి హే భారత ఓ అర్జున మీరే అర్జునుడు మీరందరూ కూడా భారత్ని భారతీయుడు కదా భారత్ అంటే భారతీయుడు అంటే అర్జునుడు కాబట్టి ఆ విధంగా మీరు పరమేశ్వరుణ్ణి ఆరాధించండి మీరు పూజలో చేసుకోండి చేసుకుంటూనే ఆ ప్రిలిమినరీ స్టేజ్ని మీరు అట్టబెట్టుకుని అయితే దాంట్లో ఏదైనా మార్పులు జరుపులు చేసుకోవాలంటే మీకేజ్ సూటబుల్లో అది ఇప్పుడు బంధువులు వచ్చారనుకోండి పూజ కొద్దిగా మార్చుకుంటాడా మార్చుకోవాలా అలాగే ఈ విజ్ఞానాన్ని కూడా ప్రవేశపెట్టి ఏదైనా మార్పు జరిపో అవసరం అయితే చేసుకుంటూ దీన్ని బాగా మనస్సుని తెచ్చుకోవాలి శ్లోకంలోనే సద్దాం యో మామే మూఢతి పురుషోత్తమం ససర్వ విద్ మాం సర్వభావే నారత పూర్ణపూర్ణం పూర్ణ పూర్ణము రక్ష్యూ పూర్ణస్ పూర్ణ మహా పూర్ణము పూర్ణ శాంతిశాంతిశాంతి